ఏమీ లేదు చేతిలో ఉన్నటువంటి కర్చి దారు కూడా పోయింది చేసేది ఏమీ లేక అతామరథం మీదకి వెళ్ళిపోయినాడు రూపాచార్యులు అప్పుడేపటేనలు తీసుకు ఎప్పుడైతే కృపాచార్యులు రాయిపోయినాడు ఆ సమస్త సైన్యములను తీసుకుని వెనుకకు పారిపోయినవి ఆ మహత్తరైన్యముల మీద దూకినాడు అర్జునుడు ఇద్దరు ఆ విధంగా ఉనికి వాడీ కలబులు ధరలు బతుకు సంకుల యుద్ధము చతురంగ రథములు ఏనుగులు కాల్బలము ఆ తరంగములున్నాయములు ఈ నాలుగు విధములైనటువంటి సైన్యములంతా నరికి భూమికి బలి ఇచ్చినాడు చతురంగు రాజపుత్రుడు పో మీదకి పోతూ ఉన్నాడు సమయం వృషసేరుడు వచ్చి ఆ కొండ మీదకి దా సగరు హీకొన్నట్టుగా పోయి అర్జుని మీద హీకొన్నాడు అతని విల్లు బాణం చేత వెలస్యం పల్ల మొక్కట అతని వీల్లు దున్ని మీ ఒక భావం చేత చెట్టులో ఉన్న తనస్తున్నరికి ఐదు నారములు వర్త ందు నాకుకునే బాగా నొప్పిబుట్టింద ఎప్పుడైతే దెబ్బ బాగా తగిలిందో దూకి పారిపోయినాడు ఆ గురుకుమారుడు వికర్ణుడు మొదలైనటువంటి వారంతా వచ్చి ఆ అర్చుని మీద తలబడినారు నందరు కనుక నంబర్ వన్ ఆ వారి యొక్క శరీరములంతా పగిలిపోయేటట్టుగా ఆ యొక్క కవచములు పగలగొట్టి ఆ తీక్ష్ణములైనటువంటి యొక్క బాణ పదంపదలు నీ ఆ చరలి కనుకను పరచిని పారిపోయినారు కురుకుమారులు ప్రహాసుల్లాస పాశనర్జునుడు నవ్వుతో కూడినటువంటి వాడ ఉత్తరుని తోచీ తాల కేతు చూడవయ్యా ఆ మెరుగుతో కూడినటువంటి యొక్క మేఘం మాదిరిగా తన యొక్క తాళద్వయం ప్రకాశిస్తూ ఉండగా గోచరిస్తూ ఉన్నాడు సుమాభీష్ముడు మన దివ్యాస్త్రం మన యొక్క దివ్యాస్త్రముల యొక్క చవి ఏమిటో ఆయన కూడా చూపించవలసి ఉన్నది కనుక పోనీ మన రథాన్ని భీష్మునికి సమూహంగా అలాగే నువ్వు అని చెప్పి భీష్మునికి ఎదురుగా తోలినాడు రథాన్ని ఉత్తరుడు ౌర రాజ సైన్యములు సంత సమంత నొత్తును సంభము లీలని దుర్గణంగా ఆ శాంతనముడున్నాడే భీపుడు కూడా మహోత్సాహం కలిగినటువంటి య కన్నపుట దారణ వేత్తము దేవదత్తడు ఎప్పుడైతే పూరించినాడో సమస్తమైనటువంటి శత్రువుల గుండెలన్నీ పగిలిపోయేటట్టుగా తన దేవదత్తాన్ని పూరించినాడు అర్జునుడు మలసి రంకెల్ వైపు మాదుకొని నా వృషభముల భంగిన కొలు ఎత్తు సటి చేరునెడా మలసి రంకెల్ వైచింగ్ రంకెలు వేస్తూ ఒకదాన్ని ఒకటి ఢీకున్నటువంటి ఆబోతులు మాదిరిగా ఆ కులు వృషభులిద్దడు వారిద్దరూ తాకే సమయమునందు రెప్పపాటు లేదు దేవతలకు రెప్పలు పడవలసిన పని లేదు మన మాదిరిగా మనకు నిమిషానికి ఎన్నిసార్లు పడతాయి రెప్పపాటు వాళ్ళు అనిమిషుడు అంటారు అందువల్లనే లేదు ఆ కారణం చేత రెప్పపాకు లేనందుకు ఇప్పుడు కదా సాధకము అన్నారట బాధితులు తలపడుతూ ఉంటే చూడగలుగుతున్నాం రెప్పలు పడితే అడ్డం అవుతున్నావు కదా కనుక అలా అడ్డం లేకుండా చూడగలిగే అవసరమా మన ఇప్పుడు ఫలము అన్నారట దేవతలంతా మనలను గడిచినీ భుజ బలముల శిక్షా విధముల్ కొనియాట వలదిగా నాతడని నెదడు దా దేవదానముల్లో కూడా ఇలాంటి మహాయోధుల్ లేరు తుమ కనుక అర్జునునికి ఆ పీఠుడే తగును పీఠునికి అర్జునుడే తగు అనుకులు అనేక విధములుగా సైన్యములంతా కూడా కొనియాడుతూ ఉన్నవి అతడు నిశాతకమున్న పటకపై హనుమంతు నడలను బహుశులా కొన్ని ఎనిమిది బాణములు ఆ హనుమద్ అనేక బాణుములు ప్రయోగించినాడు ఇంకా ఆ ఉత్తరుని కూడా కొట్టినాడు వాసవి నక్కలికి కండు వమ్ము చక్కా కలిగి విడుకో ఎప్పుడైతే అలా కొట్టినాడో తన గాంధ్యం ఉన్న చే తిరిగిపోయిందట గేశం చే పరంపరలుగా వదిలినాడు అర్జునుడు మీద అర్జను ఎంపమూట విధించి శాంతన పథండి ద్యోతమాన ప్రతాపీల ఆ అర్జనుడుగా ప్రయోగించినటువంటి బాణ పరంపరలనే యొక్క మంతును ఆ భీష్డనేటువంటి యొక్క సూర్యుడు నాడే చేత విధించినాడు తలబడినటువంటి వారై ఒకరి యొక్క అర్జునుడు ప్రయోగించే బాణములన్నీ ఏ బాణములు ప్రయోగిస్తూ ఉన్నాడు అవే బాణములు తాను కూడా ప్రయోగించి వాటిని నడుమనే నరుగుతున్నాడు భీష్ముడు అది చూచి బాగా గిలిసినటువంటి వాడై అర్జునుడు చేతిలో ఉన్న ధనస్సు ధనస్సు విరిగిపోయేటట్టు వచ్చినాడు ఆ చేతిలో ధనస్సు వెనక్కుట్టే వాళ్ళకి మహత్తరమైనటువంటి యొక్క క్రోధం కలిగినటువంటి వాడై అతలు పీకిని పీకినప్పుడు కదా ఆ సింహం ఏ ప్రకారంగా రేగును ఆ ప్రకారంగా పీపుడు అక్షయించి పరిపించిన పోయి ధరస్సు తీసుకొని అపావారమైనటువంటి ప్రయోగించినాడు అర్జునుడి మీద చక్ర రక్షకులు విజయుడు వాటి నెలనొకటి చాలా సులభంగా నరికవత భార్యాడు వారిని అర్జునుడు రసము ఆ యొక్క బీటుని మీద తిరగబడి వల్ల గుర్రములు లేవద్దు పడలు పడేటట్టు కాబట్టి వ్రతమంతా మునిగిపోయేటట్టు కొట్టినాడు అర్జునుడు అర్జును యొక్క శౌర్య పదాముల దుర్గణి దేవతలంతా చాలా ప్రశంసించినారు అర్జును యొక్క బాగా భుజ బలము మెరెప్పూచినటువంటి వాడ ఒక తీవ్రమైనటువంటి ఒక బాణమును అచ్చని యొక్క ఆ భుజమున్నది ఎడమ భుజము పగిలిపోయేటట్టు వేసినాడు భీష్ముడు కినుక మనము ఆ కినుక గలిగినటువంటి వాడయే భీష్ములు యొక్క ధనస్సు మరణ బార వచ్చినాడు బిల్లు రెండవ ధనస్సు పైకి ఎత్తి లోపల మహాభయంకరములైనటువంటి బాణములు అవద్దు వక్షస్థలములందు నిండేటట్టు వచ్చినాడు అర్జునుడు రథగోబురము తగినీకి తోలుతూ ఆ చెప్పలచేత ఆ రథగోబరము అదే దానికి అలా సోలీ దానికి ఆలుకొని పడిపోయినాడు ఇప్పుడు కొనుకొని చూతుండటము కానిపోయే తొలగ అరథము కొనిపోయే తొలగా రజకుడు ఎప్పుడైతే తోలిపోయినాడు రథాన్ని తోలుకుని వెళ్లిపోయినాడు సూదుడు కుంది తనయుండో అని చదివి తనక గుంపులు కొని ఎన్నెటల రసే కల సైన్యమునవి శనక తృప్తి చేరలేదట అర్జును కవతనలు బిగించి ఆటీ వారిని సాధించి కవతనలు బిగించి ఆచార్య సూయ తన కృపాచార్య ప్రవృత్తి భుచాబలముల అప్పుడక్కామకందనికెక్కరి లెక్కలేపుగా చూస్తూ ఉన్నాడుట అతి సమయము నందు అత్యావ కనులు ఏమంటాడు వీడు వస్తున్నవాడు పార్థుడు కనుట వస్తున్నాడయ మళ్ళీ ఇందాక కుండ రాకపోన్నాడు నిలువరింపనో పెడువారులేదు ఇప్పుడు మనం ఏం చేసేటట్టు వాడి యొక్క బాణములు బాగు చెయ్యిపోవలసిందే తప్ప మరి ఒక లేదు నీవు తప్ప మాకు గది లేదు మాట బుకి ఎగతాడి ఆ కనుని ఎగతాడని మాట వాడు మాట్లాడినటువంటి ఎంత రజ్జులున్నాయే అందుకొరకై ఆ మాట్లాడుతూ మరి రా ఎవరు కూడా తిరగబడి అని నిలవరించేవారు లేరయ్యా అంటే ఆ ఎవరికైనా అర్థమవుతుందిగా ఇది ఎగతాడైంది వాస్తవం అయింది ఆహా ఆ ఎగటాలి ఉన్నది దాన్ని భరించలేక ఆ తిరగబడతానయ్యా ఏమిటి పోతే ఏమిటి ప్రాణములు వాస్తాం అది తిరగబట్టలు కనుని ఎదడ్డ మున్నపు మొన్న పొది విద్యుని ఆ చాలా మంది సైన్యాధిపతులు కాను నీ వెనక్కు రాసుకొని ముందు వచ్చి అత్యుని మీద తిరగబడినారుసన మన తాప కొట్టువడి పనిచే వచ్చి సైన్యమంతా కూడా ఆ తొంగమడుగులో కదా ఏ నువ్వులొచ్చినట్లయితే ఎలా ఉండును ఎలా పడిపోవునోతు ఆ ప్రకారంగా పడిపోయింది ఆ బలమంతా అర్జున్ యొక్క చేతయ్యే ఆ చేసిన కొలదీ చేసిన కొలదీ రగుతూ ఉన్నది ఆ శౌర్యము అర్జునులకు అలసి మేనులు తోలాటమిలిచి అంతా యోధము దక్కి ఆ మిగిలినటువంటి వారంతా అలసి సలసిపోయి ఇక మరలా అర్జును మీద మార్పులేటటువంటి యొక్క ఉత్సాహం లేక నిలిచిపోయారు యోధులంతరు ఎక్కడి అత్య సమయంలో ఉత్తరుడు ఏమంటాడు ఉడుకవలేని కయ్యమున కోర్వక వస్తు అర్జున ఉడుకవలేని కయ్యమున కోర్వక వస్తునే ఇంకా చెప్పేస్తావేమయ్యా ఇక ఈ బాను చేసేటట్టుగా ఉన్నాయి దానికి ఒక అంతము లేకుండా ఉన్నది యుద్ధానికి ఎంతసేపుని నేను తోలేటట్టు ఎంతసేపు చేస్తావు ఇట్లా ట్టను దావుతూ ఉన్నది ఒక మాట ఆగ్రహము తెంపవుసారి కూడా ఆగ్రహం ఉన్నదే నీ కోపాన్ని తెలుసు పచ్చని బంగిని చెంది తనముని వచ్చి వచ్చి పోరడు మన లింకదాలెంప భగద్రత సోత దృత్యముల కానీ వీళ్ళున్నారే తను పారిపోతూ ఉన్నారు మళ్ళీ వచ్చి దీ కొంటూ ఉన్నారు వాళ్ళకి సిగ్గు లేకుండా ఉన్నది నీకేమో తృప్తి లేకుండా ఉన్నది కాబట్టి నేను తోరలేరు కవడి నవ్వుతూ నేను కలిగ నీకు నోహటింపనే అంటే నవ్వుతూ నీకు భయపడవలసిన పని ఏమిటయ్యా నేనుండగా అభిమాని అందరూ అయిపోయారు మహాయోధులంతా కూడా వాళ్ళ యొక్క విజృంభణమంతా అలయించినాము రాజున్నాడే సుయోధనుడు వాడు ఒక్కడి మిగిలినాడు సుమంగ సరుకు ఇప్పుడున్నోదే ఆ కానీ ఇప్పుడు మనతో యుద్ధం చేయడానికి వాడు సన్నద్ధమైనట్లుగా గోచరిస్తూ ఉన్నది వాడి ఉనికి సమ్ముఖంగా పోనీవయ్యా మన రథాన్ని అట్లా చేయన గురువీరులాంగువాడు మధ్యలో వచ్చి అడ్డుపడుతు అడ్డుపడుతున్నటువంటి సైన్యములంతా నరుగుచు దుయోధుని వీధికి పోయినాడు అర్జునుడు వల్ల పులిగోల వేసినట్ట కొన్ని బాణములు చేత కొట్టినాడు అర్జునుని రెండమ్ముల నాటేసి బలు ముట్టు కొడుతుండ ఆ కోపమును అంగీకరించినటువంటి వాడై తీవ్రములైనటువంటి బాణములు రెండు మహత్తరమైనటువంటి యొక్క క్రోధంతో దని యొక్క ఫాల స్థలమునందుకు వచ్చినాడు ఒక బాణం చేత రక్తా గెలువు మిగిలియే దాని చేత ఫాలమునందు రక్త ప్రవాహమైంది ఎలా ఉన్నది అంటే ఆ బాత్కుడు నాడే ఎలా ఉండును ఆ ప్రకారంగా ప్రకాశించినటువంటి వాడై అర్జునుడు కూడా చేసే అనేక బాణములనే ప్రయోగించినాడు ఆ దుర్యోధముని విధంగా అన్నిటినీ కూడా నడిగినటువంటి వాడై అనేక బాణువులు ప్రయోగించినాడు గోత్రూ నుండు పండుసాయకోత్తరమునందు దాకునట్టు సమరమ్మే పారగా నయ్య ఏనుగు ఏనుగు తీండును ఆ ప్రకారంగా దుర్యోధనుడు ఆ అర్జునుడు మహత్తరమైనటువంటి యొక్క యుద్ధం చేసినారు హిపు హస్తిని కాలు కావలి రథములు ముప్పై పర్జన్యుడు అనగ నరగా వచ్చి తాకే ఆ పద్దించినటువంటి ఏనుగు మీద ఎక్కినటువంటి వాడై ఆ యొక్క పర్జన్యుడు కదా దేవేంద్రుడు ఎలా ఉండును ఆ ప్రకారంగా వచ్చి వికన్నుడు తాకినాడు అర్జునుని గురువీరులంతా సంతోషించేటట్టుగా వచ్చి మహాక్రోధం కలిగినటువంటి వాడై ఎర్రమైనటువంటి యొక్క చూపుతో చూచినుడు పేదాకలి తోడు నున్న జనాడి తీసి ఛడించడను తినేసిన మంచి పొదును కలిగినటువంటి ఒక దివ్య బాణాన్ని ఆకరణార్థంగా లాగి ఏనుగు మీద వదిలినాడు బాల కుంభ సంపడి బాలమునైను ఆ పాలము కుంభస్థలమున్నదే రెండు మధ్యలో నాటిన నాటడం వెనుగగా తోక దగ్గర వెళ్లిపోయింది బాణములిసా చందాహతిపొడు మహాన జంబు భంగితో పాంగ సంకేత జగినటువంటి పండ మాసిగా పడిపోయింది సుమాగు ఈ విధమున విధంగా ఏ నువ్వెప్పుడైతే చచ్చిపోయిందో సారిపోయినాడు వికర్ణుడు ఆలోన నాయక్సిన ఆ రారాజు నాడే దుర్యోధను యొక్క వక్షస్తుల ముందుకు వచ్చినాడు తీవ్రమైన బాణము నువ్వు ఆ కదివడు నరేంద్రుండు ఆక ఏరుగేమో పడిపోయింది నరేంద్రుడు రాజు ఉన్నాడే నొచ్చిపోయినాడు సుయోధనుడు అది ఆ సైన్యులంతా తన యొక్క అవక్రములైనటువంటి యొక్క బాణ పరంపర చేత ముంచినాడు అర్జునుడు ఎగడుపడి విడుగుబాటి తన తొత్తును బయలైన అయ్యడ చేత నుండు మరలేకే సైన్యమంతా దైన్యములు పాడిపోయింది మిగిలినటువంటి సైన్యమంతా ఎప్పుడు పోయిందో చుట్టూ బయలైపోయిందట ఎవరు ఊరేలు తన చుట్టూ అది చూచింతా ప్రకారంగా దైన్యములు వహించినటువంటి వారై ఎక్కడ వారెక్కడ ఆగిపోయినారు ఆ కారణం చేత సైన్యమంతా చౌర చదురై పారిపోయింది యోధపటి తోటి సింఘం ఏనుక యొక్క వెంటబడి తరువునటువంటి యొక్క సింహం మాదిరిగా అర్జునుడు ఆ కుంపుగా పెద్ద కేక వేసి సింహరాధం చేసినటువంటి ఆ సైన్యం వెంటబడ్డాడు అర్జునుడు వెనుకొని కన్నుని పెడతలైన కర్ణుని యొక్క ఆ వెనుక భాగాల ఉన్నదే వెనుక భాగమును కొట్టినాడు దుశాసన్ వీపును యొక్క వీపు మీద బాణము ప్రయోగించి కొట్టినాడు అర్జునుడు ఎనతనయుండెట్ల అతి రేష్ఠలతో అంటే అప్పుడేమంటాడు ఆ ఎనతనయుడున్నాడే కర్ణుడు మూడి ముళ్ళ మీది పురుగ విషముల చెల్ల మూల కందమీను పాలు వచ్చి ఆ యొక్క దుర్యోధన్ తిరగబడుతూ ఉన్నాడు ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు సైన్యమంతా దుర్యోధన్ వేపెడుతున్నాడు అర్జునుడు చేతావలయు కాబట్టి ఎక్కడి వారు అక్కడ పారిపోవలసువా అందరూ కలిసి ఎగిచ్చవలసినటువంటి సమయము అనవను చోడు పురుషుడును మాట సరుక సరుతుండగా వారి కాకలు వేస్తూ ఉన్నాడు కానీ ఎవరు మోహరించలేదుట దోణాచార్యులు గాని పీఠుడు గాని అశ్వత్మ గాని కృపాచ్యాయులు గాని అంతా తలలు వంచి దాదాపు మాదిరిగా పోతూ ఉన్నారు పోతూ ఉంటే చూసి ఏమంటాడు దుర్యోధనుడు వంది లోకముతోటి వాడక మీకు అయ్యా ఏమండి ఈ ప్రకారంగా లోకముతో పాటుగా వీడు కూడా మహారథులే మహాపరాక్రమవంతులే ఎట్టి వీరంతా నన్ను ఒక్కరినే వదలి ఇలా పోవస్తున్న మీకు నన్ను ఒక్కరు ఆచరునిగా అప్పగించి ఇలా మీరు పోవటం ఉన్నదే అది ధర్మమేన ఆయన వినివాదులు వెనుకయ్య ఆశ్చాసము ఒలుగుతూ పోతున్నా వెనుకయ్య కూడా తప్పించుకొని రావయ్యా అంతేగాని ఎదురుపడి అర్జును తో యుద్ధం చేసేవారెవరూ లేరు కాబట్టి తప్పించుకోవటం నీకు కూడా ముఖ్యము అనుకుంటూ పోతూ ఉన్నారు సమయముందు ఆ ఎచ్చినటువంటి వాడై పిలిచి ఏమంటాడు అర్జునుడు ఆ దుర్యోధనుడితోనే సగటు కౌరవ రాజో దుయ్యోధన మహారాజా చత్రియుడైనటువంటి వాడు ఇలా పాదిపోడయ్యాడు నేను వచ్చింది ఒక నే చాలా చిన్నవాడను నేను నేను పోతికి నీవు నీ మిత్రురే ఒత్తుని కల్వ భూభుజుల్లో నేను చిన్నవాడిని రా పిలుస్తూ ఉంటే పెద్దవాడు కదా నీవు ఆ ప్రకారంగా పోవచ్చు అలా పాడిపోతే రాజులంతా ఎలా వచ్చి నిన్ను సేవిస్తారు నిన్ను ఎలా కూర్చుంటారయ్యా ఏనుంగునెక్కి పెట్టే నుంగులు రాజుల కాలగలదే ఆ ఏనుగు మీద ఎక్కి అనేక ఏనుగులు వెంట వస్తూ ఉండగా ఆ వచ్చే పరమనందు ఏక ఊదేకింపు లేదు సమానీ కూడివరకు తిరియావు అయిపోయింది మనిమయం బైన పోషక్యాలమల నప్పేడ్డోల దంబన దండగలెగే ఆ అనేక భూషణముల వత్తు చదించి ఆ సమయ సింహాసనం మీద కూర్చుండటానికి గలేదు సుమానీ గుర్పూర చందన కస్తూరి కాపు సంపాదన అనేక విధములైనటువంటి కర్పూరము చందనము కస్తూరి మొదలైన సుగంధర్తవ్యముల చేత భోగములు అనుభవించే కాలమంతా పోయింది సుమాదీపు అటు మనోహరంలో చతుర్వాంగనలతోటి సంగతి వేత్తలు సలుపు గలదెంగే సౌంగయ విలాసములు కలిగినటువంటి యొక్క స్త్రీలతో కలిసి మనోహరంగా విహరించే ఆ సౌభాగ్యం ఉన్నదే ఇక లేదు సుమా నీకు వడయుడతో దోదమెత్త అదంతా అయిపోయింది కనుక ఇగా నీవు చేయవలసింది ఏమిటి అంటే బరాబరిగా నాతో యుద్ధం చేసి యుద్ధమునందు చచ్చి శరీరాన్ని వదలి సొగలోక ఆగిపోవయ్యా అంతేగాని వెనుక మాదిరిగా మమ్మ మోసగించటానికి కానీ మా యాజ్యోతమాటానికి కానీ ఇక నీకు సాధ్యపడదు సుమంగా నీ అట్టి వాటిని తీసుకోకుపోకుమరుడు నీవు రాజురాజువు తొమ్మిది ఖండములు పరిపాలించినటువంటి చక్రవర్తివి అట్టి నీవు ఇలా పారిపోవచ్చునా పోవద్దు పోవద్దు మాటలకు చురుగు తగిలినటువంటి వాడై దానితో ప్రకేకత సర్పం ఏ ప్రకారంగా లేచును ఆ ప్రకారంగా వెనక్కు తిరిగినాడు మరలా దుర్యోధనుడు ప్రకారంగా వచ్చి అర్జును మీరు తిరగబడ్డాతో మరలా పోతూ ఉన్నాడు దుర్యోధనుడు వదిలిపోవటం మంచిది కాదు అని మిగిలిన వారంతా వచ్చి చుట్ట వేసినారు అర్జునుని బలంబులు తిరుగుటెంపుని రవసం మన దుట్టి ముట్టి అతనిపై గ్రంథు కన నడరేంగే ఆ సమస్త సైన్యమంతా తిరిగి వచ్చింగట ధరలంతా వచ్చి పోయి తిరగబడుతూ ఉన్నారు గనుక ఆ ప్రభు అయిన దుర్యోధనుడు పోయి తిరగబడ్డాడు కనుక సమస్త సైన్యము వచ్చింది వెనక్కి తిరిగి యోధములో అనే కాస్త నానా ప్రకారమ్ముల కుక్కలు కోరలుగా దొరకనా గాంధీ గాంధీ పాండిత్యం అది చోపగా సాయి అంతా కూడా ఎక్కడిది చె పడిపోతూ ఉన్నది తన తోడో లూహించంపరల వరకు ఆ సైన్యునంతా దుర్యోధన్ నరకబరను అంటే నరకవచ్చు కానీ తన యొక్క తోబుట్టువులు చేసినటువంటి యొక్క ప్రతిజ్ఞలు తలంచిగాల భంగ పెట్టదలంచి మొత్తమంతా ఒక్కసారిగా సైన్యమునంతా పడవేయ తలంచినటువంటి వాడై దేవేంద్రుడు అధిపతిగా కలిగినటువంటి యొక్క ఫలం కలిగినటువంటి సంపాదన గురువా ఆ శత్రువులందరినీ జయించడానికి సమర్థమైనటువంటి ఉపయోగించిన సంమోహనాస్త్రాన్ని మా సమంతకంగా మంత్రి వదిలినాడు అర్జునుడు ఆ ఎప్పుడైతే అసమూహాస్త్రాన్ని వియోగించున్నాడు ఒక్కసారిగా సమస్త సైన్యమంతా కాదు నిరపలేక ఆ యొక్క నిద్ర వచ్చినట్టు కదా అంతా ఒక్కసారిగా పడిపోయినారు ఎక్కడ వారెక్కడే అర్జును వాళ్ళేమో ఆ సమ్మోహనాస్తానికి పడ్డారనుకోండి అర్జునుడు యొక్క సమ్మోహనాస్తానికి ఏమీ లేకుండానే పడిపోతున్నారు కృత వెనుక మా నాయన గారు చెరువు బురాణ చూపు చెబుతూ ఉంటే ఒక ఆయన జనాడు కలవాలి అయ్యా తమరు ఎప్పుడు చెప్పినా విశేషార్థాలు విపరీతంగా వచ్చేది రాజ్యం వెళ్ళాలి